దేవి సర్వ విచిత్ర రత్న రచిత దాక్షని సుందరీ ఇది సౌందర్యం అసలు ఎప్పుడు కూడాను ఇచ్చేవాడు సౌందర్యంతో ఉంటారు పుచ్చుకునేవాడు బాత్తో పుచ్చుకుంటాడు ఎప్పుడైనా చూడండి ఒకవేళ ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మనం రెండు చేతులు పడితే అవి ఇచ్చేవాడు ముఖం అంత కళాత్మ తీసుకునేవాడిది ఉండదు ఇచ్చేవాడిది ఉంటది ఎప్పుడు కూడా కాబట్టి ఇవ్వడవల ఉంది దాతృత్వం ఇవ్వడంలో ఆనందం ఉంది పుచ్చుకోవడంలో ఏం లేదు విష్ణుమూర్తి అంతటి వాడు పుచ్చుకునే సమయంలో వామనుడు అయిపోయాడు పొట్టివాడు అయిపోయాడు పుచ్చుకునేవాడు ఎప్పుడు చిన్నవాడు ఈ ప్రపంచంలో ఇచ్చేవాళ్ళే పెద్దవాళ్ళు దక్షత ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి ఆమెకే తెలుసు నీకు కావాల్సిన ఆహారం అమ్మకి తెలుసు మనకే తెలియదు తల్లిచ్చిందనుకోవచ్చు మన తల్లిదండ్రులు వాళ్లకు కూడా తెలియదు ఎందుకని వాళ్ళు తెలియకుండానే ఈ ప్రపంచంలోకి వచ్చారు వాళ్ళు రాకముందే ఈ ప్రపంచం ఉంది మా అమ్మకి తెలియదు మా నాన్నకే తెలియదు వాళ్ళ నాన్నకే తెలియదు వాళ్ళ నాన్నకు తెలియదు కనుక ఈ దేహంలో ఏవేవి అవసరమో పరమేశ్వరుడికి తెలుసు వీటికి ఏ విధమైనటువంటి పోషక పదార్థాలు కావాలని తెలుసు వాటన్నిట్లో కూడా ఆయన దయే ఉండేది వాస్తవంగా అర్థమైతే అన్నం తినేటప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు ఎందుకని నీ దయ నీ ప్రేమ ఇదిగో నేను తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్గా ఉంది ఫ్యాట్స్గా ఉంది మినరల్స్గా ఉంది ప్రోటీన్స్ ఉంది ఇవన్నీ కనుక అందితేనే నేను ఆరోగ్యంగా ఉండగలను గానీ లేకపోతే ఉండలేను కానీ ఇవన్నీ నాకు అవసరమని తెలుసా నేను ఇవన్నీ తయారు చేసుకుని ప్రపంచానికి రాలేదు నాకన్నా ముందే తయారైనటువంటి ప్రపంచంలోకి నేను వచ్చాను కానీ ఇవన్నీ నాకు అవసరమని నీకు తెలుసు గనక హే భగవతి హే భగవాన్ నా ఇవన్నీ నువ్వు తయారు చేసి పెట్టావు రుణపడి ఉన్నాను నీకు రుణపడి ఉన్నాను క్షణ క్షణం హృదయం కదిలిపోతా ఉంది నువ్వు చేసినటువంటి దాన్ని ఇదంతా నీ దక్షత దాక్షాయని సుందరీ వామాదుపయోధరా వా స్వాదుపయోధర ఎడం వైపు ఉండేటువంటి తల్లి అది వేరే విషయం స్వాదుపయోధర స్వాదు తీయని పయోధర పాలిన్లను ధరించినటువంటి తల్లివి వర్ణించింది శంకర ఆది శంకరాచార్య స్వామి అర్థమవుతుంది స్వాదు పయోధర అమ్మ తియ్యని పాలు కలిగినటువంటి నీ పాలిండ్లు నేనా ఇక నీ బిడ్డని సరేనా నీ బిడ్డని గనక నీ పాలు తాగి తేజమయం అయాం ఇక్కడ ఎవరైనా సరే నీ పాలు దాగిన వాళ్ళు ఎవరు దారిద్ర్యంతో లేరు నీ పాలు తాగినటువంటి వాళ్ళు ఎవరు దుఃఖంతో లేరు ఎందుకని యాజ్ని నీ పాలు తాగాడు వ్యాసుడు తాగాడు సుఖుడు తాగాడు వాల్మీకి తాగాడు కాళిదాసు తాగాడు అమ్మ వాళ్ళందరి ని బిడ్డలు ఎందుకో తెలుసా అమ్మాని పిలిచిన వాడు బిడ్డ కాబట్టి ఎవరైతే నీ వైపు తిరిగారో ఒకవైపు ప్రపంచంలో ఉండేటువంటి సౌందర్యాలంతా కూడాను మనల్ని ఉన్మత్తులు చేస్తూ ఉంటే పిచ్చివాడనగా చేస్తూ ఉంటే ఈ సౌందర్యాలంతా కూడాను ఒక క్షణాన వెలిగి మరొక క్షణంలో ఆగిపోయేటువంటి మతాబుల కాంతి లాంటివనేటువంటి సత్యాన్ని గ్రహించి ఇవి కాదు నాకు కావలసింది క్షణం వెలిగి మరో క్షణంలో ఆగిపోయేటువంటివి కాదు నాకు అమ్మ పాత కావాలి అని నీ వైపు తిరిగారు చూసేవా జ్ఞానం కలిగేటువంటి మహాత్ములు అటువంటి వాళ్ళకి నీ పాలంది ఎం పాలది జ్ఞానక్షీరం మన చూచి అని చూసారా జ్ఞాన సంబంధ నాయనార్ ఆ నాయనార్కి ఎట్లా అందించిందో తల్లి ఆ విధంగా నీ యొక్క జ్ఞానక్షీరాన్ని పానం చేసినటువంటి వాళ్ళు గనక వాళ్ళు వేద పలుకులు వాళ్ళ నుంచి కదిలేయి వేద జ్ఞానం వాళ్ళ నుంచి కదిలింది కారణం వేదమాతవి నీలో ఉన్నదంతా జ్ఞానమే జ్ఞాన వాళ్ళు పానం చేయడం చేత కాబట్టి పయోధర స్వాదు పయోధర కాబట్టి స్వాదు అంటే తీయ నన్న అర్థం కాబట్టి నువ్వు ఇచ్చేటువంటి పాలల్లో నువ్వు ఆ పాలుని జ్ఞానక్షరాన్ని పానం చేస్తారు కనుక వాళ్ళందరూ కూడాను అమ్మా చాలా తీయగా ఉంటాయి వాళ్ళ మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి ఎందుకని నువ్వు ఇచ్చిన జ్ఞానక్షీరం తీపి నన్ను తీపి అంటే ఇక్కడ ఉండే తీపి కాదు నైమిషారైన తీపి కాదు నేను మాట్లాడేది అర్థమవుతుందే మీరు రోజు ఇప్పుడు భోజనాలు ఉండే తీపి కాదు ఎందుకో తెలుసా ఇది కాదు అని చెప్పడం కోసమే ఈ ప్రపంచంలో ఏవైతే తీపి తీపి వస్తువులు ఉన్నాయో గులాబ్జామున్లు మీరు తిన్నా జిలేబీలు తిన్నా రసగుల్లాలు తిన్నా తీయగానే ఉంటాయి ఆ తర్వాత మొఖం మొత్తుతాయి అర్థమవుతుంది ఒకటి తిన్నా మనకు బాగుంటుంది రెండు తింటే బాగుంటుంది ఐదు తింటే కడుపు నిండితే గారే వచ్చేయని మనవాడు పూర్వం కాబట్టి నిజంగా గనక దాంట్లో మాధుర్యం ఉంటే దాంట్లో గనక తీయదనం గనక ఉంటే ఆ తీయని వస్తువు ఎప్పుడు తీయంగా ఉండాలి ఎప్పుడు మాధుర్యంగా ఉండాలి కానీ ఒక క్షణంలో మాధుర్యాన్ని పంచి మరొక క్షణంలో అది చేతుగా మారిపోతా ఉంది అని ఒక రెండు గ్లాసులు పాయసం దాగాడు అనుకోండి మూడో గ్లాసు ఏంటి ఆ ఫేస్లోనే వస్తుంది చేసులోనే వచ్చేస్తుంది ఇంకొకటి కొద్దిసారి కొద్దిసారి అయ్యే మరి కాదు సార్ ఏదోగా ఉండదు సార్ అదేమి తీపి అది ఎగటబుట్టేటువంటి తీపి ఒక తీపే చేదుగా తయారు తీపి ఒక తీపే అమ్మ నీదట్లాంటిది కానీ నీ జ్ఞానక్షీరాన్ని పానం చేస్తూ ఉంటే ఎంతకాలం పానం చేసిన గంటలు గంటలు చెబుతూనే ఉండరు గంటలు గంటలు వింటూనే ఉండరు సరేనా అట్లా గంటలు గంటలు అక్కడ తినలేరు ఓకే ఓకే ఎందుకు తెలుసా అవన్నీ కూడా మనకు విసుకుని కల్పిస్తాయి నిస్పృహను కల్పిస్తాయి నిరాశను కల్పిస్తాయి వాటికి ఏదో పరిమితాలు ఉన్నాయి కానీ అనంతమైనటువంటి ఆనందం కనుక నీది తల్లి అనంతమైనటువంటి ఆనందంలో మేం పొందేటువంటి ఆనందం ఎప్పుడు అనంతం కాదు అవుతుంది కాబట్టి ఈ మాధుర్యం ఎలాంటిదంటే రుచి చూచే ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ప్రతిక్షణ వర్ధమానం అనుభవ రూపం ప్రతిక్షణ వర్ధమానం అనుభవ కాబట్టి అనుభవంలో ఎలా తెలుస్తుంది ఎంత అనుభవిస్తూ ఉండినా కూడాను ఇంకా కావాలనేటువంటి ఒక ఆనందం కనపడతా ఉంది కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి తీయదనం వేరే ప్రపంచంలో ఉండేటువంటి మాధుర్యం వేరే ప్రపంచంలో ఉండేటువంటి రూపాలలో రుచులలో శబ్దాలలో ఉండేటువంటి సౌందర్యం వేరే తల్లి నీ దగ్గర నుంచి మాకు లభించేటువంటి తీదనం ఏదైతే ఉందో అది వేరే అది వేరే అందుకని వ్యాసుడు రచిస్తే తీయగా ఉంటుంది వాల్మీకి రామాయణం కన్నా తీపి ఏముంది ప్రపంచంలో చెప్పండి వ్యాసుని భాగవతం కన్నా తీయనిదేముంది ఈ ప్రపంచంలో అద్వైత మకరందం కన్నా తీయంది ఏముంది ఈ ప్రపంచంలో అన్నపూర్ణా స్తోత్రం కన్నా తీయందేముంది ఈ ప్రపంచంలో హనుమాన్ చాలీసన్నా తీయంది ఏముంది ఈ ప్రపంచంలో ఎందుకు మీరు అంత పరుగు వచ్చి వింటుండారు ఏంటి అసలు అది ఎందుకన్నా అంత నిశ్శబ్దమైన వాతావరణంలో వింటూ ఉండారు ఇష్టం లేకపోతే ఎవరన్నా వింటారా తమ్ముడం పెట్టి ఎవరైనా పిలిచారా మిమ్మల్ని ఎందుకో తెలుసా ఆ మాధుర్యం ఉంది కనుక ఆ మాధుర్యం ఏమిటో తెలుసా ఇప్పుడు ఈ శంకరుల వారి యొక్క మాటల్లో మాధుర్యం ఉంది అందువల్ల అనిపిస్తుంది ఎంత చెబుతున్నా అయిపోతుంది అయిపోతుందో ఇంకా అయిపోతా ఉంది అని మార్నింగ్ అర్థతే మకరందం కంకులు చేస్తే చాలా మంది బాధపడ్డారు ఎందుకని ఎంత అద్భుతంగా ఉండింది స్వామీజీ వారం రోజులు అంతే ఎందుకని ఇంకా కావాలి అనిపిస్తుంది అది మాధుర్యం అంటే ఎక్కడైతే వెగట పుడుతూ అక్కడ తీపి లేదు వెగట తెలియనిటువంటి తీపి ఏదో చీకటి తెలియనిటువంటి వెలుగు ఏదో అది నిజమైనటువంటి వెలుగు కాబట్టి మహాత్ములు యొక్క మాటల్లో తీయదనం ఏమిటంటే ఆమె యొక్క జ్ఞాన క్షీరాన్ని పానం చేశారు కనుక లె నీవే నీవే నీవే నీవే వాళ్ళ మాటల్లో ఉన్నదంతా నువ్వేనమ్మ కాళిదాస్ పలుకుల్లో ఉండేది నువ్వే శాఖరాజు సంగీతంలో నువ్వే వ్యాసుని భాషణంలో నువ్వే సుఖుని గళములో నువ్వే నీవే నివే నివే నివే నీవే నాయదీపీ కళ్ళ నివే నీవే నివే నివే నివే నాయద కది పి నా కళ నివే నివే నివే నివే napalukullalo pulukuvunive napalukullalo pulukuvunive naalothiyanni palukuvunive napalukullalo pulukuvunive naalothiyanni palukuvunive prathilo తీరీ వలపువు నీవే హృదిలో తీరని మదిలో ఆగని పిలుపువు నీవే నీవే నీవే నీవే నీవే నా యథ కది నీవే నీవే నీవే నీవే నీవే నీవే ना यद गदिपिना कलनीवे कविताल गुंडेलो प्राणमुनीवे कविताल गुंडेलो प्राणमुनीवे ममतल गुडीलो वाणीविनीवे कविताल गुंडेलो प्राणमुनीवे ममतलगुडीलो वाणीविनीवे ब्रतुकुलोनी अंधमुनीवे ब्रतुकुलोनी अंधमुनीवे ब्रतु नी, अंदी అంద నీ సందము నీవే నీవే నీవే నీవే నీవే నా యద కది పిన నీవే నీవే నీవే నీవే నీవే నా యద కదిపిన కళ్ళ నీవే నీవే నీవే నీవే నీవే నీవే ఎక్కడ ఎవరిలో ఏ ఈశ్వర వైభవం కనిపించినా అది కేవలం జగన్మాత యొక్క అనుగ్రహము ఆనందం తప్ప మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు సుందరి ప్లీజ్ వామా స్వాదుపయోధర ప్రియకరి సౌభాగ్య మాహేశ్వరి కాబట్టి అందరికీ ప్రియమైనటువంటిది ఏదో ఈ ప్రపంచంలో దాన్ని ప్రసాదించేటువంటి తల్లి సౌభాగ్య మాహేశ్వరి సౌభాగ్యం ఆమెది ఒక్కటిదే సౌభాగ్యం ఎందుకో తెలుసా సౌభాగ్యము అంటే చెడకుండా ఉండాలి అది తమాషా మంగళము అంటే మళ్ళీ అమంగళం కాకుండా ఉండాలి అందువల్ల భాగ్యము అంటే సరిపోతుంది సౌభాగ్యము అనడంలో ఉద్దేశం ఏంటంటే ఆ ఉపసర్గ పడడంలో భాగ్యానికి ముందు సౌ అదే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ భాగ్యాలు అయితే ఇప్పుడు ఉన్నాయి చూసారా అవి ఒకప్పుడు దారిద్ర్యాలుగా మారిపోతాయి మంగళకరంగా ఉన్నటువంటివి అమంగళంగా మారుతాయి కానీ అమ్మ మంగళస్వరూపిణి పార్వతీదేవి శివుడి కోసం సరే ఆ స్టోరీ మీకు తెలుసు అనుకో వాళ్ళు చెప్పిన దాని అంతరార్థం ఉన్నాను ఆమె తపస్సు చేస్తున్నటువంటి సమయంలో చూద్దామని ఒకరోజు శివుడే అనుకున్నాడట ఆయన ఒక ఏదో బాలబ్రహ్మచారి రూపంలో వెళ్ళి ఏంటమ్మా ఇలా కష్టపడుతున్నావు ఎందుకని చేస్తున్నావు కారణం ఏంటని అడిగాను కాబట్టి లేదని ఆయన శివుడిని ఎట్లాగైనా సరే నేను ప్రతిగా పొందాలి అంటే శివుడంటే ఎవరైనా ఎవరు ఎంతమ్మా పిన్ కోడ్ ఏది ఎంత ఆయన కైలాసమా ఓ తల్లి ఎందుకమ్మా నీకు తెలిసినట్లేదు ఆయన కథ ఏమండి ఆయన అజుడు అది తెలుసా నీకు అజోనిత్య శాశ్వతయం పురాణం అజుడు అంటే పుట్టుకు లేనివాడు అదేంటయ్యా అసలు తల్లిదండ్రులే లేరమ్మా ఆయనకి తల్లిలే తండ్రిలే తల్లిదండ్రులు లేనివాడా అది అందరికీ తెలిసే విషయం నీకు నువ్వు నేను అడగలే పేపర్లో చదవాల అందరికి తెలిసే విషయం శివుడికి తల్లిదండ్రులు లేరు ఇంకా తల్లిదండ్రులు లేకుండా పుట్టిన వాడిని నువ్వేం చేసుకుంటావు అమ్మా అందువల్లే పుట్టుక లేదు అంటారు తమాషా చూడండి తల్లిదండ్రులు లేరు అని చెప్పకుండా అతను పుట్టుక లేదు నాకు అంటాడు అజహ అజహ అంటే పుట్టుక లేదు అని అర్థం చూడండి అసలు పుట్టనే పుట్లా ఇంకా ఆయన ఏం చేసుకో నీకెట్ల పిల్ల పిల్లలు పుట్టాను నువ్వు ఆలోచించుకో అతనే పుట్లా అమ్మవారు అన్నదట సరేనాయన అయితే ఆయనే చేసుకుంటారు ఏంటమ్మా నీకేమో రోజులు బాగలేదా నేను ఇంత డీటెయిల్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మళ్ళీ ఆయన అంటే ఏంటంటే నేను వెతుకుతున్నది అలాంటి వాడి కోసమే ఎందుకంటే పుట్టుకలేని వాడు అని నువ్వు నాకు హాయిగా ఉంది కారణం ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో ఎందరు పెళ్లిళ్ళు చేసుకున్నా ఏదో ఒకరోజు భర్తను పోగొట్టుకున్న రోజు అమంగళంగా మారుతా ఉన్నారు ఎందుకో తెలుసా పుట్టిన ప్రతివాడు చనిపోతాడు గనక జాతస్వ మరణం ధ్రువం కాబట్టి పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు చనిపోతాడు గనక వైధవ్యం అనేటువంటిది ప్రాప్తిస్తుంది భర్త గనక ముందు పోతే కానీ నాకు వైధవ్యం ప్రాప్తించే ప్రశ్నే లేదు ఎందుకంటే అతను పోనే పోడు ఎందుకని పుట్టనే లేదు దిస్ ఇది లాజిక్ అర్థమైంది పుట్టినోడు పోతాడు అసలు పుట్టలేదు కదా అందుకే చెప్తున్నావు కదా పుట్టలేదని కాబట్టి ఎప్పటికీ ఉండేవాడే గనక పుట్టినవాడు ఎప్పటి నుంచి పుట్టలేదంటావు అతని వయసు ఎంత డేట్ ఆఫ్ బర్త్ లేదంటావు కదా ఎప్పటి నుంచో ఉండాడంటావు ఎప్పటి నుంచి ఉన్నాడు ఘట ప్రాక్ అభావ ఎప్పుడు నుంచో ఉంటాడు కదా అయితే ఎప్పటికీ ఉంటాడు కాబట్టి ఆయన అలాగే ఉంటాడు గనక నేను అమంగళి నయ్యే ప్రశ్న లేదు సౌభాగ్య మహేశ్వరి అది ఎక్కడ కాబట్టి ఇటువంటి అశుభాలు నాకు అంటే అవకాశం లేదు గనక నేను ఆయనే చేసుకుంటా ఇంక నువ్వు చెప్పింది ఏంది ఆయన తల్లిదండ్రులు లేరు అంటున్నాడు శుభ్రం తల్లిదండ్రులు ఎందుక మళ్ళీ ఆత్మావస్ నేను ఏకలేదొస్తా కాబట్టి తల్లిదండ్రులు లేరు అత్తలేదు అత్త లేదు మనం ఒకటే దొత్త ఇంకేముంది హాయిగా ఆనందం అత్తలేదు లేదు అత్త లేకపోతే మోక్షం కదా ఎవరికి కోడలకి కానీ అత్తకి కోడలు లేకపోతే మోక్షం దీని పేరు సంసారం ఎందుకంటే ఇరువురికి మోక్షం లేదు అందువల్ల ముందు శృతి మందిరంలో అత్త ముందు కూర్చొని ఏంటుంటే కోడలు వెనక ఎంటుంటది కోడలు ముందు కూర్చుంటే అత్త వెనకెంటుంటది శృతి మందిరంలో ఎందుకో తెలుసు ఇద్దరికి కావాలి కనుక మోక్షం కాబట్టి ఈ ప్రపంచంలో ఇలాంటి బాధలు అందరికీ ఉండయేమో గానీ నాకు మాత్రం ఉండేందుకు అవకాశం లేదు సౌభాగ్య మహేశ్వరి తల్లి నీ యొక్క మహేశ్వరత్వం ఈశ్వరస్వ భావ ఐశ్వర్యం ఏదైతే ఉందో ఈ ఓవర్ ఇది ఎప్పుడు చెదరకుండా ఉండేది నీకు తల్లి సౌభాగ్య మాహేశ్వరి భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాతీ అమ్మా అన్నపూర్ణేశ్వరి భక్తాభిష్టకరి భక్తుల యొక్క అభిష్టాన్ని నెరవేర్చేటువంటి తల్లి విను సరేనా భక్తుల అభిష్టాలు అంటే ఏంటిది ఇక్కడ రెండున్నాయి అంటే మనం ఏమి కోరుతూ ఉంటే అదంతా తీర్చుకోబోయేటువంటి తల్లి అని అర్థం అంతేనా అభిష్టాలు అంటే అంతే కదా అమ్మా ఎట్లయినా సరే ఈ వ్యాపారంలో కొద్దిగా ఆదాయం వచ్చినట్టు చూడు సరేనా నీ గోపుర శిఖరానికి బంగారు తుడు చేయిస్తే ఇది భక్తా అభిష్టం కదా మంచిదే కాదండం లే కాకపోతే ముందు తొడిగించేసి తర్వాత అడగచ్చు కదా నా తెలియగానా అట్లా కదా అంటే ఆమె మీద డౌటా ఏమో మొదటి కనుక తొడిగిస్తే ఇప్పుడు మొదట బంగారు తొడిగేసామనుకో తర్వాత ఆమె మన అభిష్టం నెరవేర్చకపోతే అప్పుడు పోయి తీసుకున్నాం కదా ఆలయంలో నుంచి అనేవన్న డౌటా ఆ భక్తుల కోరికలు ఒకవేళ అలా కాకపోతే ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ అనమాట ఒక వడంబడిక ఏంటో తెలుసా నువ్వి చెయ్యి అది చూసుకొని నేను అది చేస్తా చూడండి తమాషో చూడండి అభిష్టాలు అంటాం కాని ఏం కోరుతాం మనం కోరితే కళ్ళు ఇచ్చింది తల్లి చెప్పండి ఎంతమంది గుడ్డివాళ్ళు ఉండారు ఈ ప్రపంచం మనకి ఏం అవసరం ఆవికి తెలుసు అందువల్ల భక్తుల అభీష్టం తీరడం అంటే మనం గొంతెమ్మ కోరికలన్నీ ఎత్తుకుని పోయి ఆమె ముందుబెట్టి నువ్వు ఇంతిస్తే నేను ఇంతిస్తా నేనింతిస్తే నువ్వు ఇంతిస్తా ఇప్పుడు ఆమె దగ్గర అక్షయధనం ఉందనే కదా నువ్వు పోయి అడిగేది అవునా కాదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఈయన నాకు అర్థం కాదు శాస్త్రం కాదు కనుక నేను తెకమకబడుతున్నాడు ఆయన కన్ఫ్యూజ్డ్ అర్థమవుతుండే ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉండాడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయచ్చు నిలువుతో పిలియొచ్చు ఎందుకంటే ఇచ్చిందంతా ఆయనే గనక మనకేముంది కనుక తల్లి తల్లికడపలో నుంచి వచ్చినప్పుడు ఏం తీసుకుని వచ్చాం రిక్త హస్తాలతో ఈ ప్రపంచంలోకి వచ్చాం రక్త హస్తాలతోనే పోతాం అంతా ఇచ్చింది పరమేశ్వరుడే కాబట్టి నిలువుతోపుడు ఇవ్వడం కూడా తప్పు కానీ నువ్వు నాకు ఇది చేస్తే తమస్ ఆ తర్వాత నేను నీకు ఇంత వేయిపోతాను అంటే అంత వేయిపోతావు గనక ఆయన ఇట్లా కదిలిపోయి అబ్బా ఇది అయితే లెట్లేస్తావా అయితా అయితే ఈ పని చేసి పెట్టాలా అని అనుకుంటాడాయన లక్ష్మి ఎవరు లక్ష్మి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ లక్ష్మి ఆయన భార్య అర్థం అవుతుంది పైగా ఆమె ఎక్కడుంది అదే గనక మన ఇళ్లలో లక్ష్మి ఇప్పుడు అమ్మగారు ఎక్కువ డౌరీ తెస్తుంది అనుకోండి గారి దగ్గర నుంచి భర్త ఎంత బాగా చూస్తుంటాడు ఆవిడ కూర్చుంటాడు మెల్లగా కూర్చో ఎందుకంటే ఆవిడ పది కోట్లు ఎత్తుకొని వచ్చింది వెంటనే ఆవిడ నీకు బెంచ్ కారు నెంబర్ వన్ పెట్టుకో నీకే పెట్టుకో నీకు ఎప్పుడు కావాలి పెట్టుకో ముగ్గురు నిద్రపోయినా కూడా ఇంకొకరు తోతాడు ఇంత చేస్తాం కదా ఎందుకంటే చాలా కోట్లు తీసుకొని వచ్చింది గనక మరి వీటికే మనం ఇంత గౌరవాలు లక్ష్మీదేవి ఉన్న ఐశ్వర్యమంతా ఆమెదే అర్థమవుతుంది ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా మనకు తెలిసింది తెలియంది విదితం అవిదితం అంతా ఆమెదే అటువంటి ఆమెకి ఎటువంటి ప్లేస్ ఉంది తెలుసు అక్కడ విష్ణుమూర్తి దగ్గర చూడాలి మీరు ఎప్పుడు కోటంలో ఆమె ఎక్కడ కూర్చొని ఉండేది మసాజు విష్ణుమూర్తికి మసాజు ఏది అన్ని అంత ఐశ్వర్యం అంత ప్రపంచంలో ఐశ్వర్యం అంతా చతుర్దశ భువనాల్లో ఉన్న ఐశ్వర్యం తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెడితే అది అట్లా పాదాల దగ్గర పడేసి నువ్వు కూడా అక్కడే కూర్చొని అన్నాడు ఎందుకో తెలుసా సేవ ధనం సేవ కోసం సార్ ధనం సేవ కోసం పది మందికి వినియోగపడ్డం కోసం ఎందుకని ఇది పరమేశ్వరుడు యొక్క ధనం పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంతటా ఉండాడు విశ్వవ్యాప్తం కాబట్టి ఆయనకు ఉపయోగపడడం కోసంగా అందుకని లక్ష్మీదేవి కూడా వెళ్ళి ఆయన పాదాలకి సేవ చేస్తూ ఉంది అది అటువంటి వెంకటేశ్వర స్వామిని నువ్వు కనుక నాకు అంటే ఆయన మనల్ని చూడలేక నామాలు ఎక్కడ దొరికెవరా నాకు నేనిచ్చింది తీసుకొని దాన్ని పెట్టుబడి పెడతా దానికి మళ్ళీ నన్నే అడగతా దాంట్లో కొంత డివిడెంట్ బిడ్డమౌంట్ ఏమిటా నీ కర్మ ఏంటి అసలు ఇది ఎక్కడ పోతా ఉంది ఇది నిన్ను నేను చూడం ఎవడైనా నాకు భక్తుడు వస్తాడే ఆ భక్తులు వచ్చినప్పుడు అట్లంటాను అంతే వాడికే కనపడతాను మళ్లీ మేము వచ్చాను మీకేం కావాలా మీకేం లేదు మీకు కావాల్సిన దుడ్డే కాబట్టి దుడ్డు తీసుకుని రండి లడ్డు తీసుకుని పోండి ఇంక రెండోది లేదు అర్థమవుతుంది కనుక అమ్మవారిని ఏమడగాలి ప్రపంచంలో ఏమడగాలిసిన వాడికి కొంతే అడగని వాడికి అంత అర్థమవుతుందే అడగని వాడికి అంత ఎందుకో తెలుసా ఇప్పుడు మన ఇళ్లలో చూడండి అంత ఇదంతా ఇళ్లలో కథే ఇప్పుడు ఇళ్లలో పిల్లవాడు వస్తాడు కాలేజీ నుంచి మమ్మీ ఛాయ్ పెట్టా నేను పోవాలొందరగా క్రికెట్ చూడాలి ఆడుకోవాలండి పరా వస్తాను కూర్చో ఉంటే కూర్చో పెడతాను నేను పని చేసుకుంటున్నా లేకపోతే అదే గనక చిన్నోడు ఉన్నాడు పోస్ట్ ఆఫీసు వీడు గనుక ఉయ్యల్లో గనక ఒక్కసారి కేవ్వమని కేకేశాడంటే భర్త కన్నం పెడుతున్నా సరే సరేనా ఆవిడను పెట్టు అన్నాడు అనుకో తింటే తినలేదు పోతుంది అర్థమవుతుందే కాబట్టి భర్త అయినా కూడా చూడేం చేస్తాడు ఇక్కడ పెట్టుకున్నారు మీకు కనపడడంలే నాకు వినకుండా కూడా కనపడుతుంది అర్థమవుతుందే కాబట్టి ఆయన కూడా బిట్మెత్తతున్నాడు కానీ బిడ్డ అవసరంలే వాడు ఒక్కసారి ఏడ్చేడంటే చాలు ఆ ఏడ్చిన టైమ్ను బట్టి వాడికి ఏం అవసరమో తల్లికి తెలుసు ఎప్పుడు వచ్చి పాలివ్వదు అర్థమవుతుంది ఒక టైంలో వాడు ఏడ్చాడంటే వాడి చిడిగా ఉంది స్నానం చేయించాలని తల్లికి తెలుసు ఒక క్షణంలో వాడు ఏడ్చాడంటే ఆహారం అవసరం వాడికి అన్నం ఈ టైంలో ఆకలి అవుతుందని తెలుసు ఒక క్షణం ఏడ్చాడంటే వాడు ఆకలితో అది ఏడుస్తూ ఉండేది నిద్రపోవడానికి ఏడుస్తున్నాడు వాడిని నిద్రపో తెలుసు ఇవన్నీ తల్లికి తెలుసు బిడ్డకేం తెలుసు ఏడుకొక్కటే తెలుసు వాడేమి అడగడు బిడ్డగా గనక బ్రతకగలిగితే అవసరాలన్నీ తల్లి తీరుస్తుంది అంతే బిడ్డ అనేటువంటి వాడు ప్రపంచంలో రాగద్వేషాలు లేనివాడు అభిమానాలు తెలియనటువంటి వాడు అహంకారం లేనిటువంటి వాడు స్వార్థం తెలియనటువంటి వాడు అటువంటి నిర్మలమైనటువంటి ప్రసన్నమైనటువంటి బుద్ధి కలిగిన వాడు చిన్న బిడ్డ గనక వాడి అవసరాలంతా తల్లి తీరుస్తుంది భక్తుడు అట్లాంటి బిడ్డ గాని ట్రాన్సాక్షన్ పెట్టుకునేవాడు కాదు ఆయన కూడా భక్తుడే ఆర్తుడు అర్ధార్థి అర్ధార్థి హే అర్జున అర్థో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షవ భగవద్గీత కూడా ఒప్పుకున్నది వాడు కూడా భక్తుడే కాబట్టి అర్థం డబ్బు కోసం భక్తుడు ఏ యథామాం ప్రపతి అంతే తాంసదైవ భజామ్యహం ఎవరు పరమేశ్వరుని ఏ విధంగా అనుగ్రహ ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క కోరికైన అట్లా కానీ మనకు కావాల్సింది అది కాదు కనుక మనం బిడ్డలుగా కనుక మారితే మన అవసరాలని తల్లి అవసరాలుగా మారతాయి ఆమె అవసరాన్ని గుర్తించింది అనుకోండి అది మనకు చాలా శుభకరంగా ఉంటుంది మనం అవసరం అనుకోని అడిగామనుకోండి అది మనకు అవసరం కాకపోవచ్చు కూడా డయాబెటిక్ పేషెంట్ అనుకోవచ్చు ఆయన స్వీట్ తినాలని అది ఆయన ఉద్దేశం తింటాడు తర్వాత షుగర్స్ పెరుగుతాయి లెవెల్స్ పెరుగుతాయి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి తద్వారా తన బాధకు గురవుతాడు తల్లి ఇవ్వదు అడిగినా కూడా ఇవ్వదు ఎందుకని నీ ఆరోగ్యం ప్రధానం గనక కనుక ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తల్లికి తెలుసు అందువల్ల భక్తుడు బిడ్డగా మారగలిగితే భక్తుడుగా మారగలిగితే నిజమైనటువంటి భక్తులుగా నిత్య భక్తులు విశేషత నిత్య భక్తుడిగా గనక భక్తులు మారగలిగితే మన అవసరాలన్నీ భగవతి యొక్క అవసరాలుగా మారతాయి ఇది శుభకరి సదా సదా భక్తభీకరి సదా శుభకరి కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి ృవంబన కరీ మాత పూర్ణేశ్వరీ చంద్రార్కాటి కోటి సదృశీ చంద్రాంశు బింబాధరీ చంద్రార్కాగ్ని సమాన కుండల ఇక్కడ పఠాంతరం కూడా ఉంది మీరు కాబట్టి రాసుకోవచ్చు కుంతలధరి ఇది పఠాంతరం చంద్రార్కాగ్ని సమాన కుంతలధరి చంద్రారి మాలా పుస్తక పాశ సాంకుశధరి కాశీపురాధీశ్వరీ భిక్షేహీ కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ చంద్రార్కానల కోటి కోటి సదృశి అమ్మా కోట్ల కులది చంద్రార్కానల చంద్ర అర్క అనల అనల కాబట్టి చంద్ర అంటే చంద్రుడు అర్క అంటే సూర్యుడు అనల అంటే అగ్ని అగ్ని అంటే అలం అనేది శబ్దం పదం అలం అలం అంటే చాలు ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ చాలు బస్ అనలం అలం న విద్యతే ఇది అనలం చాలు అనేది తెలియని అగ్ని అంటారు అలం నా విద్యతే ఇది అనలం సాంస్క్రిట్ బ్యూటీ ఇదంతా అదే అనిలా అన్నాడు అనుకోండి గాలి అనలం అనలా అంటే అగ్ని అనిల అని అంటే గాలి ఎందువల్ల నా నిలయతి ఒక చోట నిలవదు గనక ఒకచోట నిలవకుండా తిరుగుతూ ఉంటుంది గనక గాలి అనిల అలం చాలు అని అనదు గనక అగ్ని ఎంత వేసినా కూడా దగ్ధం చేస్తూనే పోతుంది అగ్ని సాలు అనేటువంటి ప్రశ్న లేనేలేదు కాబట్టి అలం సాలు అనేది నా విద్యతే తెలియనిటువంటిది గనక అనలం కాబట్టి అది అగ్ని కాబట్టి చంద్ర అర్క అనల కోటి కోటి సదృశి కాబట్టి కోటానుకోట్ల సూర్యులు కోటానుకోట్ల చంద్రులు కోటానుకోట్ల అగ్ని స్వరూపాలు ఎందు విద్యుత్ సమస్తం కూడా ఏకమైతే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో శోభించేటువంటి తల్లివి అని అంటే దాని అర్థం ఆ కాంతులన్నీ కూడా నీ దివ్య కాంతి మీదనే ఆధారపడి ఉన్నాయి అనుభాతి ఇదంతా నీది భాతి ఇవన్నీ అనుభాతి సైన్స్ ఆఫ్టర్ సైన్స్ ఆఫ్టర్ ప్లీజ్ చంద్రాంశు బింబాధరి చంద్రాంశు బింబాధరి ఆ చంద్రుని యొక్క వెన్నెల ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి చల్లని నవ్వు గలిగినటువంటి తల్లి ఒక అర్థం చంద్రాంశు బింబాధరి కాబట్టి చంద్రుని యొక్క వెన్నెల వచ్చినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అమ్మ నువ్వొక్కసారి నవ్వితే అంత ఆనందంగా ఉంటుంది ఎట్లా చూస్తావు అమ్మ యొక్క నవ్వు జ్ఞానంలో చూడాల్సిందే కనుక ఒక శ్లోకాన్ని చూసినప్పుడు ఆ శ్లోకంలో వైభవం అంతా మనకు తెలుస్తూ ఉంటే అమ్మ నవ్వుతూ ఉంది అర్థం భగవద్గీతలో ఉండేటువంటి రహస్యాలు మనకు అర్థమవుతూ ఉంటే గీతామాత నవ్వుతూ ఉంది అర్థం అంతే ఇంకేం ఓకే చంద్రాంశు బింబాధరి చంద్రక అగ్ని సమాన కుంతల ధరి కాబట్టి చంద్ర అర్క అనల అగ్ని కాబట్టి ఈ యొక్క సూర్యుడు చంద్రుడు అట్లాగే అగ్ని ఇటువంటి ప్రకాశించేటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అంత ప్రకాశంతో నీ కుంతలములు కనపడుతూ ఉన్నాయి అంటే అమ్మ రెండు రకాలుగా దర్శనం ఒక్కోసారి ముందు ఇట్లా మనం వెళ్ళి చూచాం ఇలా నిలబడింది అనుకోండి సరేనా ఆమె ముఖారమిందని చూస్తూ ఉంటే ఆమె ప్రేమ చూపులు కటాక్ష కిరణాచాంత్ సరేనా ఆమె యొక్క ప్రేమ చూపులు మన మీద పడుతుంటాయి సపోజ్ అమ్మ వెనుక్కు తిరిగిందనుకోండి సరేనా ఆమె యొక్క ఆ కుంతలములు మనకు గనపడుతూ చంద్రార్క అగ్రి సమాన కుంతల ధరి నిన్న కూడా చూచాం వేణి ఉంది అమ్మ యొక్క జడని అలా చూసినప్పుడు ఆ దివ్యమైనటువంటి ముంగు ఆ కేశముల్ని చూస్తే మనకు దివ్యమైనటువంటి భావాలు కలుగుతూ ఉన్నాయి సూర్యుని ఒక కాంతిలో కనపడుతుంది ఒక్కోసారి అది చంద్ర అర్క అగ్ని సమాన వాటితో సమానంగా కనపడతా ఉంది కాబట్టి సూర్యుని యొక్క దివ్య ప్రభావం గోచరించినప్పుడు సూర్యుడు ప్రకాశైక స్వరూపం గనక జ్ఞానశక్తి మనలో ఉత్పన్నమవుతా ఉంది అదే చంద్రుడు చల్లగా ఉంటాడు కాదు అట్లా అమ్మను ఒక్కసారి చూచినప్పుడు సూర్యునిలో ఉండేటువంటి వైభవం కనపడుతూ మనలో జ్ఞాన ప్రకాశం కదులుతూ ఉంటుంది ఒక్కోసారి ఆమెను చూసినప్పుడు చంద్రుని లాగా చల్లగా ఒక ప్రశాంతతను మనం అనుభవిస్తాం హృదయంలో ధ్యానంలో అట్లాగే అగ్ని అగ్ని ఏంటంటే దాహక శక్తి ఒకటి వేగాన్ని పుంజుకునేది అగ్నితోనే ఇప్పుడు పెట్రోల్ పోస్తేనే పోతుంది బండి సరేనా కానీ డీజల్ అంత తీసుకోదు డీజల్ అంత స్పీడ్ రాలేదు పెట్రోల్లాగా ఎందుకని ఇంకా ఎక్కువగా దాహక శక్తి ఉంది గనక కాబట్టి అగ్ని అనేటువంటిది కర్మకి ప్రధానమైనటువంటి విషయం కాబట్టి కర్మ తేజం అగ్నిలో ఉంది కాబట్టి అమ్మలో ఉండేటువంటి అగ్నితేజం ఏదైతే ఉందో దివ్యంగా మనం ఈ కర్మలలో శోభించడానికి ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేసే వాళ్ళంతా కూడాను అదిగో అమ్మ యొక్క ఆ అగ్ని తేజం మీదనే ఆధారపడి ఉన్నారు ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి అట్టి నిన్ను ఆశ్రయించినటువంటి మాకు సమస్తం లభ్యమవుతుంది లభ్యమవుతుంది చంద్రార్కవర్ణేశ్వరి వర్ణం అంటే శబ్దం నిన్న చూచాం వర్ణం అంటే శబ్దం ఆదిక్షాంత సమస్త వర్ణనకరి నిన్న ఆ నుండి వరకు ఉండేటువంటి అక్షర స్వరూపం అంతే అదేని కాబట్టి వర్ణం అంటే రంగు అని వర్ణం అంటే శబ్దం అని కూడా చంద్రార్క వర్ణేశ్వరి ఆమె శబ్దం ఎట్లా ఉందంటే చంద్రశబ్దం శబ్దం ఇంకొక లేదు సూర్య చంద్రుల్ని తమస్ని ఎంత అందంగా తిప్పుతున్నాడు చంద్రార్క వర్ణేశ్వరి కాబట్టి అర్కవర్ణం అంటే సూర్యుని యొక్క ప్రచండమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి శబ్దాలు చంద్రుని లాగా చల్లనైనటువంటి శబ్దాలు అమ్మ దగ్గర నుంచి వచ్చేది ఆమె నుంచి వచ్చేటువంటి శబ్దం ఏదైనా వేద శబ్దమే కాదు జ్ఞాన శబ్దమే మరి ఆ శబ్దం దాంట్లో సూర్యుడెక్కడా చంద్రుడెక్కడా చాలా ప్రకాశవంతంగా ఎంతో కష్టపడితే గాని అర్థం చేసుకోలేకపోతా ఉంటుంది చాలా అటువంటి ఉపనిషద్ రహస్యాలన్నీ సూర్య చల్లగా ఆనందంగా తీయని తవక తవకధామృతం తప్త జీవనం భాగవత భారత రామాయణాది దివ్య గాథలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడాను సల్లగా చంద్రునిలాగా మన హృదయానికి భక్తి చల్లదనాన్ని కల్పిస్తూ పోది ఆ జ్ఞానము ఈ భక్తి చంద్రార్కవర్ణేశ్వరి ఆ శబ్దాలన్నీ నీ నుంచే కదిలి మాలా పుస్తక పాశ సాంకుశధరి కాబట్టి ఒక నాలుగు చేతులుంటే ఒక చేతిలో జపమాల ఒక చేతిలో పుస్తకం ఒక చేతిలో తాడు పాశ్యం ఇంకో చేతిలో అంకుశం ఈ నాలుగు పట్టుకొని ఉంది ఇక్కడే నాకు అర్థం అయిపోతుంది తల్లి నాకు కావాల్సిందంతా నీ దగ్గరే ఉంది నేను జాగ్రత్తగా ఉండాలి అని నాకు అర్థం అవుతుంది మొట్టమొదట మాల పుస్తక పుస్తక అధ్యయనం ఏదైతే మోక్షాన్ని పొందాలనుకుంటున్నావో మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక స్వాధ్యాయ ప్రవచనాభ్యామ్ ప్రమదితవ్యం కనుక ఆ గ్రంథరూపంలో ఉండే తల్లి అందుకని పుస్తకం పట్టుకుంటుంది నాయన ప్రమాణం ప్రమాకరణం ప్రమాణం నీకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ప్రమాణం కాబట్టి ఇదిగో వేదం అని ఒక చేతిలో ప్రమాణం పట్టుకొని ఉంది వేద ప్రమాణం పుస్తక మరి ఇక్కడ ఏదైతే తెలుసుకుంటావో దాన్ని నువ్వు ఆచరించాలి ధ్యానాన్ని గురించి తెలుసుకుంటావు ధ్యానం చేయాలి భక్తిని గురించి తెలుసుకుంటావు భక్తి చేయాలి అది అనుష్ఠానం अंदव अंबाधधा भगवदी भवदेशी संसार दुखा भवसागरा गीता अगवदीते भगवदीया उपनिष्त् ब्रह्म विद्या ब्रह्म विद्या जपमाल योग అర్థమవుతుంది ఇప్పుడు అనుష్ఠానం అనుష్ఠానం ఇటు సిద్ధాంతం ఇటు అనుష్ఠానం ఈ రెండు అమ్మవారి యొక్క రెండు చేతుల్లో కనపడుతూ ఉన్నాయి ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవరైతే నడుచుకుంటారు అటు యోగము ఇటు జ్ఞానము రెండు ఎవరైతే కలిగి ఉంటారు అటువంటి వారు అమ్మని చేరుతారు ఎందుకో తెలుసా ఇంకా వదిలిపోలేరు కారణం ఏంటి తర్వాత పాశం తర్వాత పాశ్యం ఆమె చేతిలో ఉంది పాశ్యం భక్తులకి ఏం పాశ్యం తెలుసా పాశ్యం అంటే కట్టేయడం కృష్ణుడు యశోది ఎట్లయితే కట్టేసిందో అలా కట్టడానికి ఉపయోగపడేది పాశం తాడు ప్రేమ పాశం ఎప్పుడైతే ఈ పుస్తకం అట్లాగే జపమాల అక్షమాల ఈ రెండింటి కనపరుస్తూ ఉన్నదో నువ్వు ఎప్పుడైతే దీన్ని అధ్యయనం చేస్తూ అధ్యయనం చేసిన దాన్ని ఆచరిస్తూ ఉన్నావో ఈ రెండు ఎప్పుడైతే జరిగాయో నాయన ఇక నువ్వు నాకు దూరంగా వెళ్లే ప్రశ్నే లేదు ప్రేమ పాశ్యం నిన్ను కట్టేస్తుంది ఒకవేళ ఇప్పటి వరకు ఉన్నవి ఏమైతే చెప్పాము ఇవేమీ పట్టించుకోకుండా ప్రపంచం వైపే పరిగెత్తాడు అనుకోండి అంకుశము అప్పుడు ఇంకొక పాశం మళ్ళీ ఇది ఇది దేహలదీప న్యాయం పాశం ఇటు భక్తుల మీదకి వస్తే ప్రేమ పాశం అటు పోతే మృత్యు పాశం అంకుశము మృత్యు ఆ తర్వాత పాశం కట్టుబాటు ఇవన్నీ చూపిస్తుంది నాయన ఇది జీవన సరళి ఈ విధంగా జీవించాలి ఈ విధంగా తరించాలి అని అమ్మ చేతిలో ఉండేటువంటి ఆ నాలుగు వస్తువులు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి కాశీశ్వరి భిక్షాందేహి కృపరీ మాతన్న పూర్ణేశ్వరి కంకులషన్ సమాప్తం క్షత్రాణకరి మాతా మహాభయకరీ సర్వానందకరి సర్వనందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ నిరామయకరి నిరామయకరీ కాశీపురాధీరీ क्षत्रीय क्षत्रिये प्रभु क्षत्र पाले वे पालिवा प्रजिस्थम పాలించడం అంటే ప్రజలను రక్షించడం రక్షించేటువంటి వాళ్ళని రక్షించేటువంటి తల్లివి క్షత్రాణకరి ప్లీజ్ మహాభయకరి ఆ మహా దగ్గర ఆవులా ఇట్లా పెట్టుకుంటా మీరు అలా పెట్టుకోవాలి అప్పుడు అంటే మహా అభయకరి అదే మహా అభయకరి దీర్ఘం ఉందండి మహాభయకరి అంటే మహా అభయకరి కాబట్టి మాకు గొప్పదైనటువంటి భయాన్ని పోగొట్టేటువంటి తల్లివి గొప్పదైన భయం ఏంటి ఈ ప్రపంచంలో చాలా ఉండే భయాలు ఏదైతే మనకు ఉందో ఉన్నది ఏదైనా పోయేది బాగా అర్థం చేసుకోండి ఉన్నది ఏదైనా పోయేది ఇప్పుడు ఆరోగ్యం ఉంటుంది మనిషికి పోయ్యేందుకే ఉంటుంది ఆత్మీయులు ఉంటారు మనుషులకి పోయేందుకే ఉంటారు ఆయుష్ ఉంది పోయ్యేందుకే ఉంది ప్రాణం ఉంది పోయ్యేందుకే ఉంది ధనం ఉంది పొయ్యేందుకే ఉంది పదవి ఉంది పోయేందుకే ఉంది ఏదైనా సరే ఈ ప్రపంచంలో జ్ఞానం తప్ప మరొకటి గనక ఉంది అన్నామంటే మీరు వెంటనే రాసుకోవచ్చు ఇది పోయేందుకే ఉంది కాబట్టి అన్ని పోయేటువంటివే ఇది భయం ఏదైతే ఉండాలి అని అనుకుంటూ ఉన్నామో అది పోతుందేమో అని భయం ఇది ప్రతి వర్షి భయం ఇటువంటి చిన్న చిన్న భయాలు ఇవన్నీ చాలా ఉంటాయి మనకు సినిమా పోవాలని ఒకవైపు ఉంటది తాళమేసిపోతే అట్లా ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పెన వేసుకుని అంటే ఇదే బ్రతికంటే ఇంకేమీ లేదు ఇదే ఇప్పుడు ప్రతి చోట ఎక్కడ మనం తృప్తి చెందాలనుకుంటూ ఉంటామో అక్కడ కొద్దిగా అసంతృప్తి టచ్ అవుతా ఉంటది అందువల్ల దుఃఖాలు తెలియనిటువంటి ప్రపంచంలో లేవు నష్టాలు తెలియనిటువంటి ప్రపంచంలో లేవు ఏ ఏ లాభం వచ్చినా దాంట్లో కొంత నష్టం ఉంటది ఆలోచిస్తే సరేనా ఇది మనకు సుఖం అనుకోండి అంత కొద్దిగా దుఃఖ మిశ్రతంగా ఉంటది కొద్దిగా రాగలిపితేనే బంగారు నగయ్యేది కేవలం బంగారు తీసుకొని వచ్చి నగగా ఎవడే వేసుకోడు ఎందుకంటే బంగారు ఎప్పుడు ఆభరణం కాదు కొంత కలవాల కలిపిస్తేది అట్లాగే కొంత దుఃఖం కలిస్తేనే ఆనందం గాని ప్యూర్ ఆనందం లేనిలేదు ప్రపంచంలో ఉంది స్వామీజీ అయితే అమ్మపాదాల దగ్గర ఉంది ఇంకెక్కడ లేదు ప్రపంచంలో లేదు భగవంతుడి దగ్గర ఉంది ఎందుకంటే నిత్యానంద స్వరూపం కనుక కాబట్టి ఈ భయాలు అనేకం ఉన్నాయి ఈ భయాలన్నిటి పోగొడుతుంటే మహాభయం ఏంటంటే మృత్యు భయం ఇవి చిన్న చిన్న భయాలు ధనం పోతుందేమో అది పోతుందేమో ఇది పోతుందేమో బిడ్డలు పోతారేమో తల్లిలో పోతారేమో అన్ని చిన్న చిన్న భయాలు ఒక దశలో నేనే పోతానేమో ఎందుకని అందరు పోతున్నారు గనక నేను ఉండేది అవకాశం లేదేమో ఇది మహాభయం మహాభయకరి మహా అభయకరి ఈ గొప్పదైనటువంటి సాగు ఏదైతే ఉందో ఈ భయం నుంచి కూడాను నువ్వే విడుదల చేయాలి ఎందుకని నాకు ఇంక భయం లేదు ఎందుకని నేను చచ్చేవాడిని కాదు అని తెలిసినప్పుడు సావును చంపేస్తాను అంతగా నాకే సావు నన్ను చంపలేదు నా చేతులు దొచ్చిపోతుంది ఇది జ్ఞానం వల్లనే గలుగుతుంది గనక తల్లి మహా అభయకరి కాకపోతే ఒక్కటి అది ఎప్పుడు వస్తుందో ఏమిటో దాని గురించి నేను ఆలోచించడం లేదు కానీ ఇప్పుడు నాకు కొన్ని భయాలు పట్టుకుని ఉండే ఈ భయాల్ని పోగొట్టాల్సిన తల్లివి నువ్వే ఎందుకని ఆ శక్తి నీకే ఉంది గనక ఏంటో తెలుసా ఎవరు విడిపోయినా పర్వాలేదు ఈ ప్రపంచంలో ఎందుకంటే ఎవరితో కలిసి రాలేదు గనక కానీ నీకు నేను దూరంగాకుండా ఉండాలి అనేది అవుతానేమోనని నాకు భయం నీకు దూరం అవుతానేమో అని నాకు భయం నీకెప్పుడు నేను దూరంగా ఉంటే కాకుండా ఉంటే చాలు అమ్మా ఈ ప్రపంచంలో ఏ దూరం అయిపోయినా పర్వాలేదు నువ్వు నాకు దూరం కాకుండా ఉంటే చాలు నేను నీకు దూరంగాకుండా ఉంటే చాలు ఆ పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భయం నాకుంది నానా నువ్వు నాకు దూరం కావురని నువ్వు నాకు అభయప్రదానం చేయాలి తల్లి ఎందుకని నిన్ను పోగొట్టుకున్న తర్వాత అన్నీ ఉన్నా లేనివాడిని ఈ ప్రపంచం సమస్తం ఉన్నా కూడాను సంపన్ను కాదు ఈ ప్రపంచంలో దౌర్భాగ్యుడిగా మిగిలిపోతాను నీ చూపు నా మీద పడనప్పుడు ఈ ప్రపంచంలో నేను ఉండి ఉపయోగం లేదు కనుక అది ప్రధానమైనటువంటి భయంగా ఉంది రెండో భయం ఏంటో దర్శ భక్తుడిగా నాకు చాలా ఇచ్చేసావు నువ్వు చాలా ఇచ్చావు అన్నీ ఉన్నాయి ఏం లేవు ఏం లేవు చెప్పండి ఇక్కడ ఉన్నవాళ్ళం ఏదో తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి బట్ట ఉంది చూడడానికి కళ్ళున్నాయి మనకు చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కిడ్నీలు కూడా పనిచేస్తున్నాయి ఇంకా పోలేదు గుండె పని చేస్తూ ఉంది ఏమి లేదు బాగానే ఉన్నావు ఇప్పటివరకు హాయిగానే ఉన్నావు కదా ఇన్ని ప్రసాదించావు గనక ఇన్నిటి మధ్యలో నిన్ను మరిచిపోతానేమో నేను ఒక భయంగా ఉందాము అసలు ఎన్ని ఇవ్వకుండా ఉండుంటే ఏదో కష్టాలే కనుక నాకు ఇచ్చింటే నిన్ను మర్చిపోకుండా ఉండేటువంటి వాడినేమో కానీ ఇన్ని ఇవ్వడం వల్ల వీటి మధ్యలో పడి ఈ ఆనందాల్లో పడి ఈ భోగాల్లో బడి ఈ భాగ్యాల్లో బడి ఈ షేర్ మార్కెట్లో పడి ల్యాండ్ వాల్యూ పెరగతా ఉంది కనుక దీని మీద పడి పోడైపోతానేమో దిస్ ఇస్ ద పాయింట్ కనుక ఎన్ని సౌందర్యాలు ఈ ప్రపంచంలో ఉండిన ఎన్ని ఆకర్షణలు ఈ ప్రపంచంలో ఉండినా నీ పాద పద్మాలకు నన్నవి దూరం చేయడానికి అవకాశమే లేదు అట్లా అవుతానేమోనని భయం ఈ భయం కూడా నువ్వే పోగొట్టాలి గనక నీ పాదాల దగ్గరే పెట్టేస్తున్నాను దీన్ని కూడా ఎందుకని మతా కృపాసాగరి దయగలే తల్లివి గనక అభయాన్ని ప్రసాదిస్తావని నిన్ను అడుగుతున్నా నేనేమి సంపదలు అడగడం లేదు మరొకటి అడవడం లేదు మరొకటి అడగడం లేదు కేవలం నీ పాద పద్మాలకు దూరం కాకూడదని అడుగుతున్నా సర్వానందకరీ సర్వులకి ఆనందాన్ని ప్రసాదించేటువంటి తల్లి సదాశివకరి నిరంతరం కూడాను శుభాన్ని అనుగ్రహించేటువంటి తల్లి విశ్వేశ్వరి విశ్వేశ్వరి ఈ ప్రపంచం ఈశ్వర స్వభావ ఐశ్వర్యం ఈ విశ్వంలో ఉండేటువంటి ఐశ్వర్యం అంతా నీదే ఏమిటా ఐశ్వర్యం సృష్టి కూడా ఐశ్వర్యమే ఎందుకంటే జ్ఞానం గనక ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస అదిగో జ్ఞాన సమగ్రస్య జ్ఞాన సమగ్రమైనటువంటి జ్ఞానం ఉంది కనుక అద్భుతం ఒక ఫ్యాక్టరీ పెడితే తల్లి అది ఏదైనా సరే క్రూసిబుల్స్ అయినా సరే తయారు చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ నుంచి ఒకే విధమైనటువంటి ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది కానీ ఈరోజు ఒకటి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అట్లా రిలీజ్ కావడం ఎక్కడా చూడలేదు అవునా ఓ ప్యాకెట్స్ తయారు చేస్తామనుకోండి ఆ మోళ్లు ఏదైతే మనం తయారు చేస్తామో ఎన్నిసార్లు తయారు చేసినా అదే వస్తుంది మారేటువంటి అవకాశం లేదు కానీ మనుషులను తయారు చేస్తే మనుషులేమో మనుషులే కళ్ళు ఉండాల్సిన చోట కళ్ళున్నాయి ముక్కు ఉండాల్సిన చోట ముక్కుంది నోరుండాల్సిన చోట నోరుంది చెవులు ఉండాల్సిన చోట చెవులు ఉన్నాయి చేతులు ఉండాల్సిన చోట చేతులున్నాయి ఇతరుల పెట్టకపోయినా కాళ్ళు ఉండాల్సిన చోట కాళ్ళు ఉన్నాయి అనవసరంగా తిరుగుతున్నా కానీ ్యూటీ ఏంటంటే అవే ఇంకేమి లేవు తల మీదనే వింట్రోలు ఉన్నాయి కాబట్టి కొందరికి కొందరికి తక్కువ ఉండొచ్చు కొందరికి ఎక్కువ ఉండొచ్చు అసలు లేకపోవచ్చు వడచెంబు అది కాదు ఇవే ఇంకేమీ లేవు కానీ ఇన్ని కోట్ల మందిలో చూస్తూ ఉంటే ఒకరు లేరమ్మా ఏంటి అసలు ఇది ఏంటి బ్యూటీ ఏంటి ఎవరికి సాధ్యం ఇది సర్వేశ్వరి మహేశ్వరి ఇది నీ ఐశ్వర్యం ఎందుకో తెలుసా సమగ్రస్య జ్ఞానం సమగ్రస్య జ్ఞానం ఒకరు ఒకరు లేరు చూడండి అంత కలిసి ఎంతుంది ఎన్ని ఇంచులు దీంట్లో ఈ వెరైటీ ఏంటో అసలు ఊహకే అందది పిచ్చిపెట్టిపోద్ది నేను ఆలోచించి ఆలోచించి కొద్దిగా విశాఖపట్నం లేవల్ వెళ్ళిపోతున్నది మైండ్ వద్ద వద్దు అని మళ్ళీ ఆగాను ఎందుకో తెలుసా ఇంకా మళ్ళీ విశాఖపట్నం ఆశ్రమ ఉండాల్సి వస్తుంది అట్లా పోతా మైండ్ ఓకే పిచ్చిపెట్టిపోతుంది ఎవరికి సాధ్యం ఇది నీకు తప్ప సమగ్రమైనటువంటి జ్ఞానం అర్థమవుతుంది ఈ బట్టను వేలు ఎంత ఉంది ఇది ఎన్ని సెంటిమీటర్లు ఇది ప్రపంచంలో ఎంత మంది ఉంటే ఎన్ని కోట్లు మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ లో ఉంటే ఎంత అందరు తింటే ఎంతకన్నా పొడవ ఉండదు అనుకుంటున్నాను కదా ఈ మాత్రం దాంట్లో ఒకరి దాంట్లో ఉన్న రేఖలు మరొకరిలో లేకుండా ఉన్నాయంటే తంబు ఇంప్రెషన్ క అనుకూలంగా అమేజింగ్ క్రియేషన్ అమేజింగ్ ఎవరికి సాధ్యం సమగ్రమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి తల్లి నీకు సాధ్యం కాని మరొకరు సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు కనుక విశ్వేశ్వరి శ్రీధరి కాబట్టిది నీ ఐశ్వర్యం ఇదంతా కూడాను నీ యొక్క మంగళస్వరూపం దక్షాక్రకరీ ఇవన్నీ నీ దగ్గర ఉండేది మాకు ఇవ్వడం కోసమే నిది నువ్వు సర్వానంద స్వరూపిని సర్వానందకరి ఎవరికోసం మాకోసమే అన్ని ఉండి ఏమీ ఉపయోగించుకోలేకపోతున్నావు తల్లి చూస్తే కోటానుకోట్ల డబ్బు కలిగింది కానీ బిడ్డ మాత్రం భిక్షమెత్తుకుని తిరుగుతున్నాడు ఈ జోడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేహంలోనే పరమేశ్వరుడు ఉండాడు ఈ దేహంలో నా నిస్పృహలో ఇక్కడే నిరాశలు ఇక్కడే భగవంతుడిని పెట్టుకుని ఇదేం కర్మం నిసత్వం అంతా ఇక్కడే అంత సర్వశక్తివంతులైనటువంటి భగవంతుడు నా హృదయంలో ఉండేటప్పుడు ఎంత ఉజ్వలంగా ఉండాలి నా జీవితం ఎందుకింత నికృష్టంగా మారింది ఉత్కృష్టమైనటువంటి పరమేశ్వరుని హృదయంలో పెట్టుకొని జీవితం ఎందుకింత నికృష్టంగా మారుతా నా దౌర్భాగ్యం ఇదంతా నిన్ను మర్చిపోవడం వల్ల కలిగింది అలా నిన్ను ఎవడైతే మర్చిపోతాడో అలా మర్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా వాడు అహంకారమే ఆ అహంకారాన్ని అణిచేటువంటి తల్లివి కూడా నువ్వే బిడ్డల అహంకారాన్ని అణిచేస్తావు ఒకవేళ తండ్రి అహంకారం అయితే అది కూడా అణుస్తావు నువ్వు దక్ష కందకరీ దక్షాయి అమ్మా నువ్వు దక్షిణ పుత్రికవే సరేనా మీ నాన్నగరిగింది అహంకారం ఆయన కుమార్తెగా పుట్టావు యాక్చువల్గా నువ్వు కాదు ఆయన కుమార్తె ఆయన నీ కొడుకు మనం చెప్పలే రాముడి విషయం ఎందుకంటే ఆదిదేవి నువ్వే కనుక నువ్వు మళ్లీ అవతారం ఎత్తితే ఇప్పుడు రాముడు దశరథుడు కుమారుడుగా పుట్టే అంటే దశరథుడికి రాముడు కొడుక తంట్రే కుమారుడిగా చూసినప్పుడు కౌశల్య కుమారుడు కుమారుడు కాని రాముడు సాక్షత్ భగవంతుడని కనుక చూస్తే దశరథుడే కాదు దశరథుడు గ్రాండ్ ఫాదర్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ఉండడే ఆయన కూడా ఆయన కొడుకే ఎందుకని యత వాయుమాని భూతాన్ని జాయంతే ఎవరిని చేత జనించు జగము ఆయన సమస్త ప్రపంచం ఆవిర్భవించింది కనుక అర్థమవుతుంది అటువంటి దక్షుడు శివుణ్ణి నిందిస్తే అమంగళంగా దూషిస్తే తండ్రిని తండ్రి యొక్క అహంకారాన్ని అణిచినటువంటి తల్లి విను దక్షాక్ర కరి కాబట్టి నిరామయరి నిరామయం అంటే ఆమయం అంటే రోగం వ్యాధి ఆమయం అంటే వ్యాధి నిరామయం అంటే మన యొక్క రోగాల్ని సమస్తాన్ని పోగొట్టేటువంటి తల్లి అన్న పూర్తి చూచారా అంటే సామాన్యమైనటువంటి రోగాలే కాకుండా భవరోగాన్ని కూడా పోగొట్టేటువంటి తల్లి అందువల్ల కొందరు భక్తులు అంటారు మాకు ఏదొచ్చినా సరే ఇదొకటి జ్ఞానం లేని భక్తి ఇది కూడా తెలుసుకుంటే మంచిది అంటే మన రోజుల్లో కొంతమంది ఉండరు ఇక్కడ పేర్లు అవసరం లేదు ఏమయా నువ్వు మందు తీసుకుంటే నువ్వు మందు తీసుకుని స్వామి ఏం తీసుకుంటావు మందు తీసుకోకుండా ఏం తీసుకుంటావు ఓమ్ నుమో భగవతి వాసుదేవ ఏంటి స్వామి అలా అంటారు మీరే కదా చెప్పింది ఏం చెప్పాను అది అమృత పానం అన్నారు కదా అమృతం పాలం వేరు అన్నం తినడం వేరు అన్నం తినడం వేరు మందు తినడం వేరు రెండు తినడమే సరేనా మనకు అనారోగ్యం ఎప్పుడైతే వచ్చిందో మందు తీసుకోవాలి ధర్మం దైవం ధర్మం రూపంలో ఉండేడు అర్థమవుతుంది అది నియతి అంటే నువ్వు భక్తుడు గనక నీకు పడిశం వస్తే పరమేశ్వరుడు రావాలా తలని పూస్తే అమ్మవారు రావాలా ఇంక వాళ్ళకి ఏం పనిలే ఆ విధంగా భగవంతుడు భగవద్ చేత పని చేయించుకునేవాడు నువ్వేం భక్తుడువయ్యా ఇదిగో అందుకని పరమేశ్వరుడు కూడా ఏం చేశాడంటే సరేనా అయ్యా నా విభూతులుగా ఉంటారు కొందరు ఔషధం జానవీ తోయం వైద్యో నారాయణోహరి వరుసగా ఉన్నారు ఇటు చూస్తే నారాయణో అనిపిస్తారు ఇటు చూస్తే నారాయణి అర్థం అవుతుంది కాబట్టి ఔషధం జాహ్నవితో వాళ్ళు రెండు రకాలుగా చెప్తారు ఇది అందుకే మీకు చెప్తున్నాడు ఈ భక్తుల మూర్ఖత్వం ఎంత ఈ పదం ఈ యొక్క శ్లోకం అర్థం చూడండి ఎట్లా ఔషధం ఏదైతే మెడిసిన్ ఉందో జాహ్నవీతోయం గంగా జలం లాగా భావించిన ఆయన మెడిసిన్ చూడు గంగా జలం పరమేశ్వరుడు కదా అట్లా భావించింది ఇంకా వైద్యుడు నీకు ఎవరైతే ఆ వైద్యం చేస్తున్నాడో వైద్యో నారాయణో హరి సరేనా ఆయనే సాక్షాత్ నారాయణుడని భావించు ఎందుకని చూడండి దీని వెనక ఆర్డర్ ఉంది ఈ దేహం ఉంది ఈ దేహ నిర్మాణం ఏమిటో ఉంది దీనికి ఏమేమి అవసరాల ఉన్నాయి అసలు జబ్బులు ఎందుకు వస్తున్నాయి దాని వెనక ఒక ఆర్డర్ ఉంది కాబట్టి ధర్మం తప్పినప్పుడు వస్తున్నాయి అనవసరంగా టాక్సిక్ మ్యాటర్ లోబల్ స్టార్ట్ అవుతా ఉంది దానివల్ల నీకు జ్వరం వస్తుంది ఇలా నువ్వు జీవించడం వల్ల ఇట్లా వచ్చింది అలా జీవించడం వల్ల ఇట్లా వస్తే ఇలాంటి మందు తీసుకుంటే అలా పోతుంది ఇదంతా ఆర్డర్ ఇదంతా ఆర్డర్ దీన్ని ఏమంటారు నియతి కదా ఆ నియతి ఎవరి చేతిలో ఉంది నియంత చేతిలో ఉంది ఆయనే కదా ఈ ధర్మాలన్నీ ఏర్పాటు చేసింది నువ్వు అయ్యే కాదంటే ఎట్లా పరమేశ్వరి ధర్మాలు కాదంటే ఎట్లా నువ్వు నేను భక్తుండే గనక ఏ నిస్తే తీసుకోను నువ్వే ఇది ఒక పద్ధతి ఇది ఒక మూర్ఖత్వం ఇంక రెండో మూర్ఖత్వం ఒకటి వాళ్ళు ఏం చెప్తారంటే దీనికి ఔషధం ఇది సంస్కృత భాష ఇది ఒకటి ఎటు కావాలంటే అటు తిప్పొచ్చు సంస్కృతాన్ని అది ప్లాస్టిక్ అది ఎట్లయినా దిరుగుతూ ఉంటుంది ఇటు దిగుతు ఇటు దిరుగుతుంది ఔషధం జాహ్నవీతో వీళ్ళు నాయన నాకు బాగలేదు మందు తీసుకో నేను తీసుకోను ఉపవాసం ఉంటాను అదే ఉపవాసం ఉంటే అసలు పోతావే నువ్వు తీసుకో నువ్వు సైన్స్ తెలీదు మెడిసిన్ తెలీదు ఏమీ తెలియదు పనికి మళ్ళీ తప్ప తీసుకో ఆ భక్తి కూడా శాస్త్రం తెలిసిన భక్తి కాదు తీసుకు నువ్వు నాకు వద్దునే వద్దు తీసుకోవాలి మందు తీసుకోవా అప్పుడు చెప్తాడు ఔషధం తీసుకుంటాను జానవీతోయం గంగా జలం తీసుకుని రండి వీడు చూడండి వీడు ముర్ఖుడు గంగా జలం తీసుకు న్యూమోనియాకి దారి తీస్తుంది ఇదిగో వాడు ఆ గంగా జలంతండి ఆయన ఔషధం జాహ్నవీ తోయం సరే ఉండు అసలు ఎంత డాక్టర్ చూస్తాడో ఒకసారి చెత్త పెట్టండి అవసరం లేదు ఎందుకని వైద్య నారాయణ రే నాకు గంగా జలమే ఔషధం నారాయణుడే ఇవన్నీ ఏం చేస్తా అసలు అర్థం ఇట్లుంది వాడు అటు తిప్పుతాడు దాన్ని అందుకని కాదు కాదు నాయన ఆ వైద్యుడిచ్చినటువంటి మందు ఏదైతే ఉందో అది కూడా పనిచేయాలి అది అది మా డాక్టర్ ఉన్నాడు అప్పుడు పది సంవత్సరాల క్రితం ఆయన ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి పెద్ద డాక్టర్ కానీ సమాచారం ఏంటంటే నాకు ఇంజక్షన్ చేయమంటే అప్పుడు ఆశ్రమంలో ముందు దాన్ని అక్కడ పెట్టి అక్కడే ఉన్నాడు కదా పడిచేవాడు ఏంది డాక్టర్ ఇది ఏంటి అసలు ఇప్పుడు మీరు ఏంటి నాకే భయం మీరు దండం పెడితే నేను ఏం చేసుకోవాలని లేదంటే కాదు అంటాడు స్వామిజీ మీకు తెలియదు ఏముండది మేమేం చేస్తాం భగవంతుని యొక్క కృప ఉంటేనే అది పని చేస్తుంది అని వాడి నాతో అని ఉన్నారు కనుక చెప్తున్నా ఎందుకంటే దట్ ఈస్ ద రైట్ అండర్స్టాండింగ్ ఇంకా అట్లే చేయదు ఇప్పుడు డాక్టర్ భగవంతుడిని నేను ఒక ఇన్స్ట్రుమెంట్ భగవంతుడి చేతిలో శ్రీకృష్ణుడి చేతిలో ఫ్లూట్ లాగా ఆ ఫ్లూట్ ఎట్లాగైతే పలుకుతూ ఉందో భగవంతుడు తలుచుకొని చేస్తే నిజంగా ఎఫెక్ట్ వస్తుంది అట్లాగే మనం కూడా ఆ డాక్టర్ ఇస్తున్నారు కదా ముందు దాన్ని భగవంతుడు ఇచ్చినట్టుగానే తీసుకోవాలి వైద్య నారాయణ హరి అంతేగాని నాకు భగవంతుడు వస్తే గానీ నేను తీసుకుని ఎందుకు వస్తాడు నీ దగ్గరికి వైద్యుడు తెలుగు ఆహా నారాయణుడే నాకు వైద్యుడు అయితే అక్కడికే పోవాల్సి వస్తుంది ఇంకా అదే అందువల్ల ఎప్పుడు కూడాను పరమేశ్వరుడు తన స్వరూపంగా ఈ ప్రపంచంలో చాలా మందిని పెడతాడు అందువల్ల వైద్యోనారాయణ హరి గురు దేవోభవ గురు నువ్వు భక్తుడు బని సరస్వతి వచ్చి కూర్చొని ట్వీట్ చేస్తుంది ఏంటి నీకు మధ్యలో నువ్వు తోకుతా ఉంటే మేము చాలు ఆమె ఆమె ట్వీచ్ చేయగలదు కానీ లే అంటదే సరస్వతే మేమైతే ప్రేమగా లేనా లే విను అంటాం మేం బెటరు అర్థం అవుతుంది నేను మీకు పోయి నేర్చుకుంటాము క్రమ క్రమం ముక్తి అంటే బ్రహ్మ నాలుగు ముఖాలతో మాట్లాడితే నువ్వు ఏవైపు చూస్తావు నువ్వు నేనే బెటరు ఇప్పుడు ఇట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోవ నువ్వు కాబట్టి ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు బ్రహ్మ దగ్గరకు వచ్చారు ఈ లోపల జ్ఞాన బ్రహ్మ చాలు కాశీపురాధీశరీ దక్షాక్రకరీ నిరామయ కరీ కాశీపురాధీశ్వరీ విక్షా కృపన కరీ మాతాన్నపూర్ణీశ్వరీ క్లాస్ ఇక్కడికి అన్నపూర్ణ స్తోత్రం అయింది అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్ష అమ్మా నేను అన్నపూర్ణే సదాపూర్ణే కాబట్టి నువ్వు నువ్వు ఇచ్చేటువంటి అన్నం ఏమిటో కూడా నిన్న చెప్పాను నేను బుద్ధికి అన్నం కావాలి మనసుకు అన్నం కావాలి ఇంద్రియాలకు అన్నం కావాలి దేహానికి అన్నం కావాలి హృదయానికి ప్రేమ అన్నం కావాలి ఇవన్నీ కూడా నీ దగ్గరే లభ్యమవుతాయి కానీ మరొక చోట లభ్యం కావు తల్లి అన్నపూర్ణి సదాపూర్ణే ఎప్పుడు ఇవి నాకు అనుగ్రహించేటువంటి తల్లివి శంకర ప్రాణ వల్లవే నేను అడుగుతూ ఉన్నది ఏంటో నిన్ను అమ్మ కంక్లూడ్ చేస్తున్నాను సమాప్తంలో చెప్తున్నా నేను ఆరోగ్యం ఇమ్మని నేను అడగడం లేదు ఆయుషనిమ్మని నేను అడగడం లేదు ధనమిమ్మని నేను అడగడం లేదు పదవులు ఇమ్మని నేను అడగడం లేదు పేరు ప్రఖ్యాతులు నేను ఆశించడం లేదు ఎందుకని అవన్నీ పోయేందుకే ఉంటాయి కనుక జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా దేహిచ పార్వతి అది నేను అడిగేది ఈది తల్లి కాబట్టి నువ్వు నువ్వే ప్రసాదించాలి జ్ఞానం కావాలి జ్ఞానం వైరాగ్యం ఉన్నప్పుడే వస్తుంది విగత రాగ విరాగ విరాగ స్వభావ వైరాగ్యం కాబట్టి ఈ ప్రపంచం నాకు సుఖాన్ని ఇస్తుంది అనేటువంటి రాగం ఏదైతే ఉందో దాని నుంచి విడిపడేటట్టుగా విగత రాగా విరాగ విరాగశ భావ వైరాగ్యం కాబట్టి వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళ మనసు నీ పాదార విందమలైంది లగ్నం ఉంటుంది గనక అటువంటి వైరాగ్యాన్ని నాకు ప్రసాదించు తద్వారా గురువు అందించేటువంటి జ్ఞానాన్ని సముపార్జించి సుస్థిరం చేసుకునేటువంటి శక్తిని నాకు అనుగ్రహించు తల్లి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి ఇస్తాన తర్వాత ఏం చేస్తావే అది కూడా చెప్తున్నాడు ఒకవేళ ఇస్తే మనం అంటాం ఏమంటే మీరు ఒక లక్ష రూపాయలు ఇస్తే ఏం చేస్తావు ఇది ఇది పని చేస్తా అట్లాగే నువ్వు గనక నాకు ఇస్తే కంక్లూషన్ మాతా చార్వతి దేవి పితావో మహేశ్వర బాంధవా శివ భక్త స్వదేశో భువనత్రయం అమ్మ నువ్వు గనక నాకు అనుగ్రహించావంటే ఆ జ్ఞాన పెట్టావంటే నేను మా ఇంట్లో అందరికి పంచుకుంటా అర్థింగ్ పాయింట్ మా ఇంట్లో అందరికి పంచుకుంటా ఇప్పుడు ఇక్కడ ఏదైనా ప్రసాదం ఇస్తారనుకోండి మీరేం చేస్తారు ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో కానీ ఇప్పుడు ఇంత విన్న తరువాత మన కుటుంబం ఏదైందో తెలుసా ప్రపంచం మన కుటుంబం అయిపోయింది ఇంతకుముందు నా తల్లి వేరు నా తండ్రి వేరు నా ఇంట్లో ఉండేటువంటి నా అన్నదమ్ములు అక్క లేదా మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంకొకరు ఇది మా కుటుంబం చాలా లిమిటెడ్ ఫ్యామిలీ కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు సర్వగతం అయిపోయింది మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర ఇప్పుడు తండ్రి పరమేశ్వరుడు తల్లి పార్వతి అది ఈ దేహానికి జన్మనిచ్చిన ఆమె గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు ఎందుకని ఈ జన్మలో ఈమె దేహాన్ని ఇచ్చింది గత జన్మలో మరో కామె ఇంకొక దేహాన్ని ఇచ్చింది అంతకుముందు జన్మలో ఇంకొక ఆమె ఇచ్చింది ఆమె ఇచ్చిన దేహాన్ని ఆ జన్మలో తగలబెట్టి వచ్చాం కర్మ మిగిలింది తర్వాత దేహాన్ని ఇంకొక తల్లిచ్చింది దాన్ని కూడా తగలిబెట్టి వచ్చాం బూడిద చేసి మళ్లీ ఈ జన్మలో ఇది ఉంది ఎంతకాలం ఉంటుందో ఇది కూడా రేపు తగలబడిపోతుంది అర్థమవుతుందే ఇది కూడా శ్మశానంలో బూడిద ఒకవేళ తరించకపోతే మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో ప్రవేశించి ఆ మలమూత్రాల మధ్య దొరి మళ్లీ పుడతాను మళ్లీ తెస్తాను మళ్లీ పుడతాను మళ్ళీ ఇది నా కర్మ కాబట్టి ఈ ఈ బాంధవ్యానికి నాకు అనవసరం మొచ్చాన్ని నేను కోరుతున్నాను కనుక తల్లి కాబట్టి మా తల్లి ఎవరంటే నువ్వే మా తల్లి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం కాబట్టి పార్వతీదేవి మా అమ్మ పరమేశ్వరుడు మా తండ్రి ఇంకా బంధువులు ఎవరంటావా కుటుంబీకులు ఎవరంటావా శివభక్త పరమేశ్వరిని భక్తులు ఎవరో వాళ్ళందరూ నాకు బంధువులు ఇది మా ఫ్యామిలీ సరేనా అయ్యా నీ సిటిజన్షిప్ ఎక్కడ నెక్స్ట్ సరే వాళ్ళందరూ నీకు బంధువులు ఏ ఊరు ఏ దేశం మీది ఓహో నా స్వదేశం ఏదైనా అడుగుతున్నారా నీ గ్లోబలైజేషన్ కాదు ఎందుకో తెలుసా అది చాలా చిన్నదండి చాలా చిన్నది ఇప్పుడు నా ముందు ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు నా తల్లిదండ్రులు అయిపోయారో శివభక్తులంతా కూడా నా బంధువులు అయ్యారో నా స్వదేశం ఏదో తెలుసా భువనత్రయం త్రిభువనములు ముల్లోకాలుగు నా యొక్క ఎంత యూనివర్సల్ కూడా కాదు ఇది ఇది ఇంకా దాటిపోయింది అర్థమవుతుంది ఆయన యూనివర్సల్ సిటిజన్ అనడానికి లేదు యూనివర్సల్ సిటిజన్షిప్ కూడా కాదు ఇది ఏది ఉంటే అక్కడ ఎవరు ఉంటే వాళ్ళందరూ నా వాళ్లే ఎందుకని అందరూ భగవంతుని యొక్క సంతానమే గనక అందరూ నాకు బంధువులే కాబట్టి నువ్వు నాకు ప్రసాదిస్తే అమ్మ బిట్సావు ఆ ప్రసాదాన్ని తీసుకుపోయి నా వాళ్ళకందరికీ పంచుతా అని శంకర భగవత్పాదులు ఆ రోజుల్లో పదమూడు సంవత్సరాల క్రితం కాశీ నగరంలో తిరుగుతూ అమ్మవారి యొక్క ఆలయం దగ్గరికి వెళ్లి తలుపు తట్టి ఈ స్తోత్రాన్ని వినిపిస్తే ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా ను గనక నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఈ జ్ఞాన భిక్షను తీసుకెళ్లి అందరికీ పెడతాను అన్నాడు పెట్టాడా లేదా ఆయన పెడితేనే ఈరోజు మనం అంతా పంచుకుంటూ ఉన్నాం ఇక్కడ కూర్చొని సదస్సు మనం పంచుకుంటూ ఉన్నాం కనుక మనం చేయాల్సింది కూడా అంతే ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞాన ప్రసాదాన్ని మనం ఆరగెత్తాలి మనం తృప్తి చెందాలి జీవితంలో ఒక ప్రశాంతతని ఎప్పుడూ చూడనటువంటి ప్రశాంతతను మనం అనుభవించాలి అట్లాగే ఎవరైతే ఉండారో భక్తులంతా కూడా వాళ్లలో హెచ్చు తగ్గులు జరకుండా రగద్వేషాలు లేకుండా వాళ్ళందరూ కూడాను శివభక్తాహ బాంధవాహ మనకుండేది వాళ్లకు పంచుకుంటాం సరేనా ఇక్కడి నుంచి లడ్డు తీసుకెళ్తే తమ్ముడిని పిలిచి పెడతాం అన్నను పిలిచి పెడతాం అక్కను పిలిచి పెడతాం ఇదిగో ప్రసాదం స్వామిజీ ఇచ్చారు ఈ ప్రసాదం అని ఇస్తాం అట్లాగే ఇదిగో ఈ ప్రసాదం మేము వినొచ్చాం వారం రోజులు మీరు కూడా వినండి ఇగో క్యాసెట్లు ఇవిగో పుస్తకాలు ఇవిగో సీడీలు రండి ఇంతే జస్ట్ ఎవరికి దోచింది వాళ్ళకి ఆదిశంకర్లు అంత అద్భుతమైనటువంటి ప్రచారాలు మనం చేయలేము అంత శక్తి కలిగిన వాళ్ళం కాదు అందులో సహస్రాంశం లేదు కోటిలో ఒక భాగం ఎంత చేశావనేది కాదు ఏ అభిప్రాయంతో చేస్తూ ఉన్నావు నీ వెనక మోటివ్ ఏది ఉంది ఏ పవిత్రమైనటువంటి భావనతో చేస్తున్నావు అదే ప్రధానమైనటువంటి విషయం ఇంకా కనుక ఆత్మబంధువులారా పదిహేడో తారీఖు నుంచి ఎనిమిది రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో ఈ రోజు ఉదయం అద్వైత మకరందాన్ని సమాప్తం చేశాం ఇప్పుడు అన్నపూర్ణ స్తోత్రం సమాప్తమైంది సాయంత్రం హనుమాన్ చాలీస సమాప్తమవుతుంది ఓ పూర్ణమదో పూర్ణశ్చ పౌర్ణమాదాయ పూర్ణమేవాసిష్యం శా శా